నూట డెబ్భై ఎనిమిదవ సంకీర్తనం కైకోనవయ్యా వరద నీకే శరణము నిలింపవరద పాండవ వరదా పద్మసుని యజ్ఞగుండములోనున్న గురు వరదా మెండుగా ధ్రువుని మెచ్చిన వరద దండము నీకి దే ద్రౌపది వరద కై కొనవయ్య కరి వరద నీకే శరణము నిలింపవరదా బలి వరద అంబరీష వరదా వలనగుణ క్రూర వరద బలిని నంటించిన ప్రహ్లాద వరదా కొలిచెదమిద నిన్నుకు చేరదా కైకొనవైయ్యకరి వరదా నీకే శరణము నిలింప వరదా నారద వరదా నమోసుక వరద సారసగుణ విభీషణ వరద కారుుణ్య శ్రీవేంకటిరివరద చేరినుంచె శ్రీ సతి వరద కై కొనవయ్యా కరివరదా నీకే శరణము నిలింపవరదా